తండ్రి ఇస్తు ప్రభానికి బంధనాలు రాజిస్తే ఒక్క ప్రభుత్వ దేవానికి బంధనాలు రాశా మైమగల్ల తండ్రినికి బంధనాలు రాశా ఈస్తుసుప్రభా వాక్యం ధర ప్రభా ఆ వాక్యం ధర ప్రభా మేము అనుసరించి మాట్లాడిన ప్రభానికి బంధనాలు సైతం శక్తులు పనిచేయకుండా ప్రభా కాపుదల భద్రత దాయచేసి ప్రతి యొక్క హృదయవాంఛలని తీర్చమని సిస్టర్ తెలుసు సిస్టర్ సేవా బాగుచేయు సేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగుచేయు పాపము క్షమించు స్వస్థపరుచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించు స్వస్థపరుచుము శాపము తొలగించి దీవించుము దేవా దృష్టి ఉంచు మా నశించు దాని బాగు చేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం తుఫానులన్ను మాపై కొట్టగా వరదలన్నో ముచివయగా పంటలన్నీ పాడైపోయా కఠిన కరువు ఆసన్నమాయే దేశ పునితులేం కాళియాయే దేశ పునిదులేం కాలియాయే బీదరికము నాట్యము చెయ్యుచుండెను దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దాని బాగు చేయము దేవా దృష్టి ఉంచు మా దేశం దేశాధికారులను దీవించుము సగీల జ్ఞానము వారికి దూరపరచుము మంచి ఆలోచనలు వారికిము మంచి సాహకారులను దయ చేయుమో దేవా మంచి సహాకారులను దయాయుమో దేవా నీతి నాయములు వారిలో పెట్టుకుము తండ్రి దేవా దృష్టించు మా విషం నశించు దారిని బాగు చేయుము పాపము క్షమించు స్పష్టపరుచుము క్షాపము తొలగించి దేవించు మొత్తములంటూ కలర రేగగా నీ దినాదని భేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిండి క్రైస్తవ్యమో ఒక మతమేకాదని క్రైస్తవ్యమో ఒక మతమేకాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి రక్షణ దేవా దృష్టించు మా దేశం నశించు దానిని బాగుచేయుము దేవా దృష్టించు మా నశించు దానని బాగు చేయము పాపము క్షమించు స్వస్థపరుచుము శాపము తొలగించి దేవించుము పాపము క్షమించు స్వస్థపరుచుము శాపము తొలగించి దేవించుము పరుశుతుడు తండ్రి మీకు వదనాలైనా మహోన్నతుడ మా తండ్రి మీకే కృతిగ్ఞ తెలిసా ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా తండ్రి ఇంటికి చేసేందుకు మీకు ఎంత వదనాలైనా ఈ యొక్క సాయంత్రం సండం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మేము ఆశపడతున్న మా హృదయను సరిచేయండి అపవిత్రులు తొలగించండి ప్రభు పరిశుద్ధంగా నిమ్మల సిద్ధపాటుతో మేము మీ సన్నిధికి వచ్చేలాగానే సహాయపడండి అయినా ఇంకేమన్నా నాయస్కరం ఉంటే చూపించండి దాన్ని ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీకు కనికరం పొందాలనైనా ప్రభావ మా మీద మీకు కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం తండ్రి ప్రభావ దేని విషయంలో కూడా తని చింతించకుండా ఓ ప్రభ దేని విషయంలో మేము నిర్లక్ష్య పడకుండా మీ అందరూ ఆసక్తి కలిగి ఓ ప్రభావ మీ యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా మా వృద్ధంలో నింపుకొనిలాగా నడిపించమని దాని ప్రకారం కూడా మేము జీవించాలని అయినా అరుటి కృప భాగ్యని మాకందరికీ అనుగ్రించండి వింటున్న వాళ్ళని ఆశ్రయించండి ప్రతి ఆటంకాలను తొలగించండి నేను ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను వేస్తాన బంధిస్తున్నాం ప్రభావ వీళ్ళందరినీ స్వస్థపరచండి మీ మాయమార్గం నిలబెట్టుకోమని మేము చేయాల్సిన పనులు అనేకంగా ఉన్నాం కదా తండ్రి వాటన్నిటి త్వరగా మేము చేయాలని సహాయపడమని వేసు క్రీస్తు పరుషుధనాన ప్రార్థిస్తున్నాం తండ్రి మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలోని వాక్యాలను మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నాము పర్లోకం దేనితోని పోల్చాల పర్లోకాన్ని ప్రభువు దేనితోని పోలుస్తున్నాడు ఆయన ఉపమానాలలో అనేకమైన ఉపమానాలు చూస్తే అక్కడ పర్లోక రాజ్యాన్ని పర్లోక రాజ్యం ప్రస్తుతం ఏ రీతిగా ఉందనే పోలుస్తా ఉన్నాడు ఆయన వచ్చే టైంకి ఏ రీతిగా ఉంది పర్లోక రాజ్యం సిద్ధపడలేదు ఎందుకంటే ఇరవై ఐదవ చూస్తున్నాము పర్లోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయల్దేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది కాబట్టి పరలోక రాజ్యము అంటే ఏంది దాని తర్వాత తన కుమారుని రాజ్యము అంటే ఏంది అన్న అంశంల గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం చాలా సమాచారాల క్రితం నుంచి మనము ప్రతి ఉపమానాన్ని చూసినాం ప్రతి ఉపమానంలో ప్రభు మనకు చూపించింది ఏంటంటే ఆయన చెప్పిన ఉపమానంలో పరులోక రాజ్యము ఎట్లా తప్పిపోయిందని చూపిస్తా ఉన్నాడు పది మంది కన్యకలే కానీ ఐదు మందికి బుద్ధి లేదు బుద్ధి అంటే ముందు కన్యకలే కానీ బుద్ధి పోగొట్టుకున్నారు ఎందుకు పోగొట్టుకున్నారు అవి మనం అనేక పర్యాలు దానించినాం కాబట్టి ఈ పర్లక ఏ రీతి ఉంది పది మంది బయలుదేరిండ్రు పెళ్లి కుమార్తెలు కన్యకలు కానీ అందులో ఐదు మంది బుద్ధి లేనివారు ఎందుకు వారి దగ్గర వారి దివిటీలలో సిద్ధలో నూనె తీసుకొని పోరి పోలేదు వాళ్ళు బుద్ధి గలవారు మనం చూస్తా ఉన్నాం అయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా పెళ్లి కుమారుడు ఆలస్యము చాలా మంది అంటారు ఇంకెంత కాలం ఇంకెంత కాలం ప్రభురాకడ ఈ వాక్యం నెరవేరుతుంది ఈరోజు అందరూ కునికి నిద్రిస్తున్నారు ఎండ్ టైమ్స్ లో చివరి కాలంలో అందరూ పది మంది కునికి నిద్రించినారు వారందరూ వారందరూ ఐదవ వచనంలో ఇరవై ఐదవ ఐదవ వచనంలో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించ కాబట్టి క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా రక్షణ అనుభవము ఉన్నవాళ్ళు ప్రతి దశలో ఆయన కొరకు సాక్షార్థంగా జీవించాల అయితే ఆయన కొరకు సాక్షార్థంగా జీవించాలంటే నువ్వు వెలగాల వెలగడమే సాక్ష్యం కాబట్టి అనేక ప్రాంతాల్లో పోయి నువ్వు వెలగాల ఎట్లా వెలుగుతావు ఆయన వాక్యమే దీపము కాబట్టి మనకు తెలుసు నూట పంతొమ్మిదవ తావిధికీర్తనలు మనం కొన్ని కొంతకాలం కిందట మనం చూసినాం కూడా వాటిని కాబట్టి ఆ వెలుగు వెలుగుని ప్రకటించే వాళ్ళం మనం మన జీవితంలో నుంచి పోవాలది వరని చూస్తారా కీర్తనల గ్రంథము నూట అధ్యాయము నూట ఐదో నీ వాక్యము నా పాదములకు దీపము నా మార్గములకు వెలుగు అన్న విషయం గురించి అక్కడ మనం చూస్తాం కాబట్టి 105 you word is a lamp unto my feet and a light unto my path adi manalu chestunnam english lo kabatti aina vakyame manaku deepam ayunnadi anna vishayam ardham iskotunnam kani aa vakyamu nee jeevithamlo velagala ante neeku nune avasaram anna vishayam nimmanu gathamla chaana sal chusnam aithe ee nune deeniki sambandhinchindi ani kuda manam chusnam mukhyanga పరిశుద్ధతకి సంబంధించింది అని మనం చూసినాం బహు పరిశుద్ధుడు మన ప్రభు కదా కాబట్టి ఆయనని వెంబడించిన మనము అటువంటి పరిశుద్ధతలో పోకపోతే నూనె లేదన్నట్టు తర్వాత పరిశుద్ధత లేక ఈ నూనె ఎట్లా అని కూడా నేను చూపించిన ఈ లోకంలో నువ్వు దేని మీద సమయం పొందు పెడితే అదే పొందుకుంటావు ఎక్కువ సమయము చదువులో పెడితే డిగ్రీలు పొందుకుంటావు ఎక్కువ సమయం ఉద్యోగంలో పెడితే జీతం పొందుకుంటావు ఎక్కువ సమయము ఆస్తుల మీద పెడితే ఆస్తులు పొందుకుంటావు నువ్వు ఎక్కడ సమయము నీ మనసు ఎక్కడ పెడతావో అదే నీ ఇల్లు కాబట్టి వాక్యం మీద సమయం పెట్టేవాడు వాక్యాన్ని పొందుకుంటాడు వాడి దీపం వెలుగుతూ కానీ ఈ విషయం అర్థం చేసుకోవాలా అనేక మంది సువార్త ప్రకటిస్తూ ఉంటారు అనేక మంది వాక్యాలు ప్రకటిస్తూ ఉంటారు కానీ ఎందుకు వెలగలేరంటే వాళ్ళ జీవితంలో నూనె లేదు స్టార్టింగ్ లో అందరూ సంపూర్ణంగా నూనె పొందుకుంటారు కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు అప్పుడే పరుశు పరశు బాప్తిజం పొంది అప్పుడే పరుశుదాత్మ పొందుకొని కురుపారులు పొందుకున్న వాళ్ళు గంభీరంగా నూనె నింపుకున్న కానీ ఆ నూనె ప్రభు కొరకు వెలగాల్సింది పోయి దాన్ని మొత్తము దేనికి పనికిరాని దానిలాగా పడేసుకున్నట్టు మనం చూస్తాం ఎట్లా పడేసుకుంటా అనుకుని నేను చూపించిన గతంలో నీ శరీరానికి నీ యొక్క జీవితానికి రాంధ్రాలు పడితే నీళ్ళ నుంచి ఆయిల్ వెళ్ళిపోతూ ఉదాహరణకి ముసలమ్మ ముచ్చట్లు ఆయిల్ అంతా పోతుంది అదే రీతిగా నీ వ్యామోహములను తీర్చుకుండే ఏ ఉపకరణంలో అయినా కానీ వస్తువులైనా కానీ పరిస్థితులే కానీ నీ మనుషులు నేను రెచ్చగొడతా ఉంటారు ఉంటారు నువ్వు నోట్లకెళ్ళి మాట వస్తే నీవు నూనె వెళ్ళిపోతుంది అన్నట్టు అట్లా నూనె ఎంత కారిపోతూ ఉంటుంది టీవీలు చూసినప్పుడు సినిమాలు చూసినప్పుడు నూనె కారిపోతూ ఆ చెత్త చెదారం అంతా నూనె ఎంత పోతూ ఉంటుంది మొత్తం పోతుంది అపవిత్రమైనది ఏదిన్నా కానీ నూనె అంతా వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం నూనె వెళ్ళిపోతే ఇంకా ఆయన కొలికి పెరగలేవు అన్నట్టు సేవ జీవితంలో అది ఉందన్నట్టు కాబట్టి అపవిత్రతని మనము అసహించుకోవాలా సేవలో ఎట్టి పరిస్థితుల్లో సమాధల పడదు దాంతోని దాని మీద నువ్వు యుద్ధం ప్రకటించాల అపవిత్రమైన జీవితం మీది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పక్షంగా నువ్వు యుద్ధంలో నేను అపవిత్రత ఉంటే సైతాన్నిచ్చి పట్టేస్తాడు అనారోగ్యాలతోనే వాడు నేను ముట్టేస్తాడు మీరు అనేక మంది సేవకులలో అనారోగ్యాలు నేరొచ్చు ఎందుకు అంటే బానిసలు కాబట్టి ఎప్పుడైతే ఆదాము పాపం చేసిండో అతనికి ఆ యొక్క ఏమంటాము చేతన లేక కాన్షియస్నెస్ అంటాం తెలుగులో తెలివి అది పోయింది ఆయనకి అంటే ఆయన శరీరంలో బ్రతికినాడు కానీ ఆత్మలో అన్కాన్షియస్గా అయిపోయినాడు మనము శరీరంలో చావాలా ఆత్మలో కాన్షియస్గా ఉండాలా అది క్రైస్తవ జీవితం కానీ ఆదాము పాపంలో పడిపోయి అన్కాన్షియస్ అయిపోయిండు అప్పుడు దేవుడు అతన్ని బయటకు తరమాల్సి వచ్చింది తరమడం వలన ఏం జరిగింది ఈ భూమి మీద ఆయన ఒక బానిసలాగా జీవించాల్సి వచ్చింది ఈ భూమి మొలిపించేది ఇది మొక్కలు అది ఆయన నిమిత్తమై శించబడింది అది కానీ ఒక విషయం మన ప్రభు ఈ లోకంలోకి రావడం మన పాపం నుంచి మనకి విడుదల కల్పించడం ఆ పోగొట్టుకున్న ఆ చేతన లేక జ్ఞానం లేక తెలివి కాన్షియస్నెస్ అది తిరిగి మనకు అనుగ్రహించిపోయింది అందుకు మనం మనం జీవితాంతం అనేది కృతజ్ఞత భావం కలిగి జీవిస్తాం కాబట్టి ఆ యొక్క కాన్షియస్నెస్ మనకి ఇచ్చిండు కాబట్టి ప్రభు దాన్ని మనము ఆయన మహిమార్థంగా వాడుకుంటూ ఉంటాం ఆ కాన్షియస్నెస్ మంచి ఇచ్చాడు వాటి నుంచి బయటకు వచ్చినాం మనం మనకు తెలుసు ఏది మంచి ఏది ఇచ్చాడు అని అన్కాన్షియస్ ఉంటే నీకు తెలియదు ఏది మంచి ఏది ఇచ్చాడు కాన్షియస్గా అయినాక మళ్ళా తిరిగి అటువంటి పాపం చేయొద్దు కాబట్టి పరిశుద్ధంగా జీవించి నీ హృదయంలో ఏది పుడుతుందో అదే నీ ఆత్మనే గాని నీ శరీరని గాని ఉద్రేక ఉంటుంది నీ హృదయంలో ఏం పుడుతుంది వ్యామోహాలు పుడితే శరీరమే అభివృద్ధి పొందుతూ అన్ని శరీరమనే పొందుకుంటూ కానీ అదే ఆత్మీయమైనదైతే సంపూర్ణంగా నీ హృదయంలో ఆత్మీయమైన స్థితి ఎదగాలని ఆశ ఆత్మలోనే ఎదుగుతూ అదే తేడా అన్నట్టు బుద్ధి లేని బుద్ధిగల కన్యకలికి తేడా అదే బుధిలేని కన్యకలు వాళ్ళ శరీరాన్ని వ్యామోహాలను శారీరకమైన వ్యామోహాల నుండి తీర్చుకున్నారు వాళ్ళు విందులు పలు రకాల విందులలో పాల్గొనడం మంచిగా తినాలా మత్తుగా పండుకోవాల అది మతపరమైన జీవితం కానీ పరిశుద్ధమైన జీవితము ఉపావాసాల శర్రాన్ని కించపరుచుకొని ప్రతి వ్యామోహాన్ని సెలవుకి ప్రతి వ్యామోహాన్ని చంపుకోవాలి ప్రతి శరీర కోరికని చంపుకోవాలి ఆయన సంపూర్ణమైన పిలుపులను ఉండాలంటే ఇది ఈ ఈ గ్రహించాలను ఈ లోకంలో ఒక చిన్న గుంపుని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ సత్యాన్ని ప్రకటించడం కొరకు అమ్మేవాళ్ళు వీళ్ళు సత్యాన్ని అమ్మేవాళ్ళు కానీ సత్యాన్ని అమ్మడానికి వస్తే కూడా కొనుక్కునే వాళ్ళు రోజు అది నేను చూస్తున్నా ఈ విషయాలు మనం ఎంత చూపిస్తా ఉంటాం బైబిల్లోని ఎంతమంది ఆసక్తితో వీటిని నేర్చుకుంటున్నారు ఎంతమంది ఆసక్తితో టైం పెడుతున్నారు ఈ లోకంలో పెట్టినంత టైంలో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టైం కూడా పెట్టలేకపోతున్నారు దేవుని వాక్యాల పట్ల అందుకు వాళ్ళు ఇంకా శరీరంలోనే పరిపక్వం చెందుతున్నారు ఆత్మలో చెప్పబడిపోతున్నారు అందుకు వాళ్ళకు నూనె పోయింది మొత్తం ఆయన టైంకి బొత్తు ఉండదు వాళ్ళు నూనె అందుకు వాళ్ళు వారి దీపము వెలగదన్నట్టు ఈ హృదయంలో అది వెలుగుతూ దివారాత్రములు అది వెలగాలంటే నువ్వేం చేయాలా నువ్వు ఆత్మలో సంపూర్ణంగా ఎదగడం నేర్చుకోవాలా మెచ్యూర్ కావాలా ఎంతగా ఆయిల్ ఆ నూనె నువ్వు నీ హృదయంలో నింపుకుంటే అంతగా ప్రభు కొరకు మండుతావు అన్న విషయాన్ని నేను అనేక పర్యాల జ్ఞాపకం ఒకసారి ఎవరన్నా చదివితే చదవండి లీవియా కాండము ఇరవై మనం మొట్టమొదటిసారి ఈ నూనె గురించి ధ్యానిస్తూ ఉంటాం అక్కడ దాన్ని ఎంత జాగ్రత్తగా ఆ నూనెని తయారు చేసుకొని తీసుకొని రావాల మందిరంలోకి అన్న విషయాన్ని దేవుడు మోసకి బయలుపరుస్తా ఉంటాడు లెవీ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చనం దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తీసుకేవలనని ఇస్రాయిలకు ఆజ్ఞాపించము కాబట్టి అక్కడ అదొక ఆజ్ఞ ఎటువంటి నూనె తీసుకొని రావాలంటే ఎంతగానో కష్టపడి దంచి తీసుకొని రావాలా ఆ నూనెని ఒలివ నూనె ఎందుకు తీసుకొని రావాలా దివారాత్రంలో దీపము వెలుగుతూ ఉండాలి మందిరంలో ఎవరు తీసుకొని రావాలా ఇసల్బలందరూ ప్రయాసపడి దాన్ని తీసుకొని రావాలా అప్పుడు దీపము వెలుగుతూ కాబట్టి అది శాశ్వత కాలమైన ఆగ్ఞ అది ఒకటి తేడా ఏంటంటే పాత నిబంధన కాలంలో ప్రకృతి సహజంగా ఆ నూనెను తయారు చేసుకొని తెచ్చిండ్రు కానీ కృత నిబంధనకు ఇది పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యం అందుకు మనం బహుగా ఉపాస ప్రార్థనలు ఉండాలా త్యాగం చేసుకోవాలా అనేకమైన విషయాల త్యాగం అవసరము ఇది ఒకటే బలహీనత క్రైస్తవులం త్యాగం చెయ్యరు ప్రభువు ఏమో తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిండ్రు కానీ క్రైస్తవుల జీవితంలో మనం చూస్తాం త్యాగం ఉండదు నేను ఎందుకు ఇవ్వాలా నేనేంది ఎందుకు వదలాలా ఇట్లా నేనేంది నేను ఎందుకు చేయాలా ఆ రీతిగా అది పరీక్ష అని కూడా గ్రహించారు నేను పరీక్షకుండా పోతా ఉన్నాను ప్రభువే నన్ను పరీక్షకుండా తీసుకెళ్తుండు అన్న సత్యం కూడా గ్రహించలేరు మొత్తం ఆయిల్ వెళ్ళిపోయింది మొత్తం ఉండదు నువ్వు నేను చివరి కాబట్టి ఆ నూనె అనేది పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యం ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండాలా మన ప్రభు ఏ రీతిగా పరిశుద్ధుడో తన పెళ్లి కుమార్తె కూడా పరిశుద్ధంగా ఉండాల అట్లా పరిశుద్ధంగా తేవాలా అందుకే మనం చూస్తాము బైబిల్ అంతట్లో అనేక ప్రాంతాలలో పరిశుద్ధాత్మ పౌరం కనిపించడం దాని తర్వాత కనిపించడం దాని తర్వాత నూనె తెలుసు దాని తర్వాత మనం చూసినాం గతంలో ఎన్నిసార్లు దాని తర్వాత కూడా జీవ జలమే పరిశుద్ధాత్మ అంటాడు యోహాన్ పత్రికలో యోహన్ సువార్తలు వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను అన్నప్పుడు అది పరిశుధాత్మకు సంబంధించిన వాక్యం అని అతనే చూపిస్తారు అక్కడ వాక్యం యోహాన్సు వార్తకుడు కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ లేక నూనె నీ యొక్క నీ యొక్క విశ్వాస ఫలానికి సాదృశ్యమైనది ఏ రీతిగా ఆయన కొరకు నువ్వు ఆత్మలో ఫలించగలుగుతున్నావు ఏ రీతిగా దేవుని యొక్క ప్రేమని నువ్వు ఇతరుల జీవితంలో చూపించగలుగుతున్నావు అదే రెండో కోరింతలు రాష్ట్ర పత్రికలు మనం చూస్తాం చూడండి ఎవరన్నా రెండో కొరతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కావున దేహమున్నను దేహం దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షిస్తున్నాం కాబట్టి ఆయనకి ఇష్టలుగా ఉండాలా అంటే ఆయనకి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తుంది ఒకసారి మరోసారి చదివారు అది చూడు కదా ఏముంది ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించటకు ఇష్టపడుచున్నాము కావున దేహం దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగులు కాబట్టి ఆయనకి దేహంలో కానీ దేహం విడిచిపెట్టినా కానీ ఆయనకి ఉండాలని ఆసక్తి చూపించాలంటు ఆపేక్షించమంటున్నాడు దేవుడికి ఇష్టలుగా ఉండాల వాళ్ళలో అనేక మంది ఇష్టలుగా ఉండలేకపోయారంటాడు కొను రాష్ట్ర మొదటి పత్రికలు ఎందుకు ఆయనకి ఇష్టలుగా ఉండలేరు అంటే శరీతిగా జీవిస్తారు కాబట్టి శరీతిగా జీవిస్తే నూనెంతా గారిపోతుంది నీ భవిష్యత్ అంతా తారుమార్ ఆయన కృప ప్రతిరోజు మనకి ఆయన నూనెని అనుగ్రహించలాగానే సహాయపడతా ఉంది కానీ ఒక దినం ఉండేది అది నువ్వు నీకు అనుగ్రహించబడ్డ ఆ నూనెని నువ్వు ఏ వాడుకుంటావో దాన్ని నీ భవిష్యత్తు తీర్మానించబడుతుంది దాన్ని ఆయన మహిమ కొరకు వెలుగుతున్నావా లేక నీ స్వార్థం కొరకు వాడుకున్నావా ఈరోజు క్రైస్తవ జీవితంలో చూస్తాం వాడేసుకుంటారు మొత్తం కాబట్టి ఆయన వచ్చటానికి వెలిగరన్నట్టు బుద్ధిని జీవితం అంటే అదే స్వార్థం కొరకు వాడుకో మనం మన గొప్పతనాలు చూపించుకోవడానికి మనం చూపించాం ఈ వాక్య జ్ఞానాన్ని ఎందుకు నువ్వు ఏ నీ నీ క్రియలన్నీ ఒకరోజు అగ్నిచేత పరుషింపబడతాయి అంటే ప్రతి అగ్నిచేత పరుషింపబడుతుంది అందుకు బహు జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా ముఖ్యంగా సేవ జీవితంలో ఎట్లడాలా యథార్థంగా జీవించడం నేర్చుకోవాలా మనం పరుషుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి మోసం ఉండనే సత్యంలో జీవించడానికి నివసించడానికి మనం ప్రయాసపడాల సత్యాన్ని ప్రేమించాల ముఖ్యంగా మనము ఇతరులని ఇతరులు మెచ్చుకుని మనం ప్రయాసపడం దేవుడు మమ్మల్ని మెచ్చుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం నేను చెప్తే అందరూ మెచ్చుకోవాలా అన్న ఆసక్తి నాకు ఉండొద్దు ఈ బ్రదర్ మంచి వాక్యం చెప్తాడు ఈ సిస్టర్ మంచి వాక్యం చెప్తది అని ఎవడం మెచ్చుకోవడానికి వీల్లేదు అది వేస్ట్ అన్నట్టు ఎవడం మెచ్చుకోవాలని మనం వాక్యం చెప్పామన్నట్టు ఇది ఆత్మీయ పోరాటం సత్యం తెలుసుకున్నప్పుడు దాని కొరకు చిత్ర వద్ద మనం దాన్ని ప్రకటించడానికి కొరకు మనం శ్రమను అనుభవిస్తా కాబట్టి మనలో ఎక్కడ ఏమి మోసం ఉన్నా త్వరగా దాన్ని తీసేయాలి మన దగ్గరికి ఎటువంటి మోసం ఉండదు దాన్ని ఎందుకంటే నీ నూనె అంతా ఎవాపరేట్ అయిపోతుంది ఆరిపోతుంది ఏది కూడా మన వ్యక్తిగత గుర్తింపుల కొరకు మనము ప్రయాసపడము ఏస్ప్రో చెప్పిండు కాబట్టి చేస్తాం మనం ఆ రీతిగా చేస్తేనే కానీ నీ యొక్క ఆత్మఫలాలు అభివృద్ధి కావు ఇది ఇరుకు మార్గం తెలుసు మనకందరికీ కాబట్టి ఈ ఇరుకు మార్గంలో మెప్పులు ఉండవు మనం గొనిగేవాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళలో అనేక మంది సనికి సంహారకుం చేత సంహరించబడి అని మనం చూసినాం మీరు ఆ రీతి ఉండకూడి అన్నాడు కాబట్టి సరిగే వాళ్ళ గొనిగే వాళ్ళలో ఆయిల్ ఏవాపరేట్ అయిపోతూ ఉంటుంది మనకు తెలుసు మోసే కూడా సరిగినట్లు ఏలియా కూడా సరిగినట్టు మనం చూస్తాం ఎప్పుడైతే వాళ్ళు సరిగినారో వాళ్ళ పిలుపులు బంద్ అక్కడికి మోసే పిలుపు అక్కడికి బంద్ ఇంకా చాలు మోసే పక్కకి జరుగు నేను రాష్టమని లేకపోతున్నా ఏలియా కూడా అన్నాడు ఇంకెంతకాలం నేను చస్తే బాగుంటుంది అన్న అట్లా అనద్దు ఎందుకంటే ఆయన మహిమలోనికి ప్రవేశించని మీరిద్దరు ఆయన మహిమలో ప్రవేశించిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా జీవించాలా అంటే ఈ పరిస్థితిలో మళ్ళా నువ్వు శరీర పడిపోవద్దు అది ఫైనల్ అన్నట్టు అక్కడికి ఎండ్ అయిపోతుంది నువ్వు ఎప్పుడైతే ఆయన మహిమలో అద్భుతాలవన్నీ చూసి రుచి చూసి నీ సేవలో ఒక్కసారి నాకు ఎందుకు ప్రభావం ఈ శ్రమ అంటే ఫినిష్ అక్కడ బంద్ అయిపోతుంది పిలుపు నీ దగ్గర బహుగా ఆయిల్ లేకపోతే ఏ రీతిగా నీ సేవ పరిచలే మనుషుల్ని స్వస్థత ఉందగలరు ఏ రీతిగా వారి అద్భుతాలు చూడగలరు ఎందుకంటే ఆ పోవాలి కదా నీ దగ్గర కదా అగ్ని మనుషులు లేయాలా కదా మనుషులు లేసి నడవాలా కదా కాబట్టి బుద్ధి లేని కన్యకల బలైనత కదా వాళ్ళ దగ్గర లేదు నూనె అందుకే వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆయన వచ్చే టైంకి చివరికి లేదు నూనె ఎవరి దగ్గర దీపాలు వెళుతున్నాయి వాళ్ళ హృదయాలలో వాళ్ళని తీసుకొని పోయిన దేవుడు మనందరికి తెలుసు ఈ నూనె వలన నీ సేవ ఏ రీతిగా ఫలపరితమవుతుందన్నాడు ఎటువంటి వాళ్ళు రక్షణ ఉంటారు ఎటువంటి వాళ్ళు బాప్సం పొదుపుతా ఉంటారు ఎటువంటి వాళ్ళు తిరిగి వారి జీవితాలు సమర్పించుకుంటూ ఉంటారు నీ సేవ అటువంటిది నువ్వు ఆకేం చెప్పినావంటే ఎటువంటి వాడు ప్రభుకి సమర్పించుకుంటాడు మన జీవితం అటువంటి నూనె నీ దగ్గరుంది నువ్వు వాక్యం చెప్పినావంటే వాడు సిద్ధపడాల్సింది బాప్ మన సేవలో చూసినాం ఎంతమందిని మనం ఒకసారి కుటుంబాలు కుటుంబాలే బాబు మనం చూసినాం ఒక్క వ్యక్తి ముందుకు వచ్చిండు ఆ వ్యక్తి వాక్యం చెప్పి బాప్ సిద్ధపరిచినప్పుడు ఆ వ్యక్తి తర్వాత మొత్తం కుటుంబం బాబు సంబంధం చూస్తాం మనం అట్లా ఎన్నో ప్రాంతాల్లో జరిగినాయి మనకు నీ దగ్గర ఆ నూనె ఉంది మనుషులని నువ్వు సిద్ధపరుస్తావు అంటేనే సిద్ధపాటుకు సంబంధించింది చీకటి కాలంలో వెలుగు కావాలా మన సిద్ధపడాలా కదా ఎండాకాలం పూట కరెంటు పోతే లైట్ కొరకు సిద్ధపడతాం మనం ఎక్కడ వెతుకుతా ఉంటాం మా క్యాండిల్ ఎక్కడుంది అగిపెట్ ఎక్కడుందని అది బుద్ధి లేని తనం రెడీగా పెట్టుకుంటాం మనం అది బుద్ధిగలతనం ఆత్మీయ స్థితిలో కూడా అదే నేను నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అది ఒక సీజన్లో ఒక కాలంలో నీకు పనికి వస్తుంది ఒక కాలం దాటిపోయినాక నువ్వు ప్రయాసపడి తెచ్చుకున్నా పనికి రాదు అదే చేశారు బుద్ధి లేని కనికలు వాళ్ళు ఎక్కడికి పోయి కొనుకొచ్చుకున్నారో ఎవరు తెలియదు నేను కథలో కూడా చూపించిన అమ్మేవాళ్ళు ఉంటే కదా నువ్వు కొనుకొచ్చుకునేది అమ్మ లేనప్పుడు ఎక్కడ పోయి కొనుక్కొచ్చుకుంటా ఒకవేళ అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనుక్కున్న ఆలస్యమే ఇదొక్కటి నేను గమనిస్తాను అనేక ప్రజలు చెప్తా ఉంటారు సేవలో అంతా చేసినాక అంత పొగట్టుకున్న ఒక ప్రార్థన నుండి బ్రదర్ ఏం సిస్టర్ అంట ఉండాల్సిన సమయంలో ఉపాసం లేకపోతే కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోతే మీ సేవ పరిచర్యలో ముందు కొనసాగమని చెప్తే ఇరవై ఇరవై సంవత్సరాలలో ఏమి చేయకపోతే ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను చేస్తా అంటే నీ శరీరమే ఒప్పుతలేదే నీ నడుమే ఒప్పుతలేదు నీ మోకళ్ళే వంగుతలేవు నువ్వు భారంగా అయిపోయినావు నీలో శక్తే లేకపోయే ఏం చేస్తావు చెప్పు బుద్ధిని కన్యాగల జీవితం అదే కదా వెలగాల్సిన టైంలో వెలగకుండా అంత వెలుగుతా అంటే ఎట్లా ఆ ఒక సీజన్ అంతే మనందరికీ ఒక సీజన్ దేవుడు ఇస్తున్నాడు నేను అందుకే నేను ప్రార్థిస్తున్నాను ప్రవ్వ నన్ను ఎందుకు పుట్టించినావు నేను ఎందుకు ఈ లోకంలో నన్ను అది ఏం పిలుపో అది నేను గ్రహించలే నాకు సహాయపడు ప్రవ్వ నాకు ఇంకేం వద్దు అందరు పుడుతున్నారు అందరు పెరుగుతున్నారు అందరు కాలాలు ముగించుకుంటున్నారు మరి నేను ఉండడానికి వీలలేదు నేను ఎందుకు పుట్టినా ఎందు నిమిత్తమే నన్ను పిలిచినావు ఈ లోకంలో ఎందుకు పంపించినావు ఈ లోకంలో ఫస్ట్ నా పిలిపేందుకు నాకు చూపించు ప్రవ్వ నేను దాన్ని సంపూర్ణంగా గ్రహించి దాన్ని నెరవేర్చాలి ఎందుకంటే జగత్ పునాదులు వేయబడక ముందే ఆయన నన్ను పిలిచిండు ఆయన నన్ను చూసిండు ఎందుకంటే నేను అక్కడుంటిని కాబట్టి నా పిలుపు దేనికి సంబంధించింది నేను ఎందుకున్నాను ఈ లోకంలో యథావిధి ఉండడం కాదు కదా ఈ లోకస్తు ఉండడానికి వీళ్ళదు కదా మతపరమైన జీవితంలో ఉండడానికి వీళ్ళేది కదా నేను అది గ్రహించడానికి ప్రయాసపడుతున్నాను నా పిలుపు దేనికి సంబంధించింది నాకు కూడా బాగా ప్రశ్నలు ఉంటాయి ప్రయాసపడతా ఉంటాను వాటికి జవాబులు వెతుక్కోవడం కొరకు నాకు తెలుసు ఎవరు చెప్పలేరు ప్రభు ఒక్కడే చెప్పాలి నాకు అది ఎందుకంటే మనుషుల మనుషుల నుంచి నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తలే ఏ ప్రభు దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కాళ్ళ దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఉదయం నేను నేర్చుకుని ప్రయాసపడుతున్నాను నన్ను ఎందుకు ఈ లోకంలోకి పంపించిన ప్రభు నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తా లేను నేను ఏం చేయాలని నా ఏంది సంపూర్ణంగా నేను సహాయపడండి ప్రభ నాకు ఇంకేమొద్ది ఈ లోకంలో నేను రెడీ అన్ని పడి విడిచిపెట్టడానికి ఆ ఒక్కటి నాకు తెలుసు తెలిస్తే చాలు నేను ఎందుకు ఈ లోకలు పుట్టిన నా పిలిపోయింది ఎందుకు కొనుకున్నాను వేరుపరుచుకున్నాడు అడగకపోతే అని చెప్పాడు నేను చెప్తున్నాను అందరికీ అడగకపోతే చెప్పాడు అడుగు అడుగుడి మీకు ఇయబడునన్నాడు తట్టుతేనే మీరు తెలుసుకోగలరు తలుపు తట్టాలా ఆ తాళం ఏం చేస్తాం తాళాలు వెతుక్కోవాలా ఎక్కడ దొరితే తాళాలు పరులకపు తలుపులు ఈ లోకపు తలుపులు దట్టుతున్నాం మనం ఏం లాభం తట్టి అందరినీ మొహం మీద తలుపులు మూసేస్తారు అది కలిసేవ జీవితం అందరినీ తలుపులు చేస్తారంటే నీలో ఏదో లోపం ఉంది నువ్వు శ్రమలుగుండా పోతలేవు అన్నట్టు ఉండాల్సిందే ఉపాస ప్రార్థనలు లేకపోతేనే అట్లుంటది ఉపాస ప్రార్థనలు చేసిన నీ ఎవ్వరి దగ్గర రానియాడు ఎందుకంటే నీ దగ్గర అగ్ని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నువ్వు శరీరాన్ని తృణీకరించుకున్నావు కాబట్టి ఆత్మలో వెలుగుతూ ఉంటావు బాగా ఎంతగా ఉపాసం ఉంటే అంతగా ఆత్మలో వెలుగుతూ ఉంటావు మనము ఆయన చెప్పిన పని చేస్తలేము అన్న విషయము అనేక పర్యాలు నేను జ్ఞాపకం చేస్తా దానికి మీరే సాక్షులు మొన్న దినంలో మీరు ప్రవచనం విన్నారు నా మాటను మీరు వింటలేరు మీరు విధేయత చూపిస్తలేరు కాబట్టి నూనె విధేయతకు సంబంధించింది సిద్ధపాటుకు సంబంధించింది పరిశుద్ధమైన జీవితానికి సంబంధించింది యథార్థమైన జీవితాన్ని సంభవించింది శరీర క్రియలని అసహించుకోండి జీవితానికి సంబంధించింది ఆత్మలో వెలగాల ఆత్మలో నడవాలా మనం నూనె దాడికి సంబంధించి ఏం చేసినా దాన్ని కొనుక్కోలేవు అల్పులు వేయబడ్డాక గదిలోనికి పెళ్లి కుమ్మారితే ఎంతగా ప్రయాసపడ్డా నువ్వు తెచ్చుకోలేవు నూనెని సంపాదించుకోవాలంటే ఏం చేయాలా నేను కొద్దిసేపు సమయం దాన్ని మీద గడపాలని నూనెని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి నీ శరీర క్రియలన్నీ నువ్వు దూరపరచుకోవాలా శరీర వ్యామోహాలను అన్నింటినీ చంపుకోవాలి తిండి మీద ఆసక్తి ఉంటే చంపుకోండి ఫలాన్ని తిండి తినాలా అని ఆసక్తి ఉంటే దాన్ని చంపుకోండి ఏం దొరుకుతా తినండి ప్రతిదీ శుద్ధీకరించండి ప్రవ్వ అని ప్రార్థించమన్నాడు కాబట్టి పౌలు ప్రవ్వ ఈ ఆహారాన్ని శుద్ధీకరించలేదు దిస్ ఫుడ్ అన్నాడు తర్వాత కృతజ్ఞత భావంతో దాన్ని పొందుకోమన్నాడు అప్పుడు అది ఏం రోగాలు తెచ్చుకొని రాబట్టి మొదటిది నీ శరీర క్రియలను అన్నిటినీ నువ్వు తృణీకరించుకోవాలి అసహించుకోవాలి శరీర వ్యామోహాలు అవి ఏమైనా కావచ్చు కళ్లకు కనిపించడం కావచ్చు నేతరాశ వీటన్నిటి నుంచి దూరం కావాలి వాటన్నిటినీ త్యాగం చేయాలని అబద్ధ బోధనల్ని త్యాగం చేయాల కొనుక్కోవాలంటే కొన్ని త్యాగం చేయాల నీ దగ్గరున్న ఈ త్యాగం చేస్తేనే కానీ నువ్వు నూనెని కొనుక్కోలేవు ప్రతిదీ కొనుక్కుండే కాబట్టి సమయము పోకముందే నువ్వు త్వరగా మేల్కోవడం నేర్చుకోవాల ఒక దశలో నువ్వు మేల్కున్న వేస్టే కొనుక్కున్న వేస్టే అయిపోయినాక కొనుక్కోని లాభం ఏముంది చెప్పు తలుపులు ముయబడ్డాక అప్పుడు తెచ్చుకునే లాభం ఓ కాబట్టి పరిశుద్ధత యథార్థత నీతి జీవితం బహు ప్రాముఖ్యమైన మనకి దాన్ని ఒకసారి పోగొట్టుకుంటే పొందుకోవడం చాలా కష్టం ఏది కూడా మన మన సేవా జీవితంలో మన డాంబికాన్ని ఎప్పుడు చూపించద్దు మనం మనం ఎవరో తెలియదు మనుషులకు ఒకటి ఆశ్చర్యకరంగా బైబిల్లో పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త ఉంటాడు అసలు పేరుండదు ఊరుండదు దేవుడు చెప్పిండు పో ప్రకటించరా అన్నాడు పోయిండు వచ్చిండు అంతే నా తర్వాత ఏమైందండి సెకండరీ కానీ నీకు పేరంటూ లేదు ఊరంటూ లేదు నీకు చెప్పిన పనిని నువ్వు ఇదే తరగతి చూపించుకొని రావాలంతే నీ పని ముగించుకోవాలా వచ్చేసేయాలా నీ పాపులారిటీ కొరకు ప్రాకులు నేను బాగా వాక్యం చెప్తాను అందరినీ ఆకరించుకోవాలా అని నేను ప్రయత్నించొద్దు పోయిన కొంతకాలం కిందట నేను చూపించిన నూనె ఎట్లా నువ్వు సమృద్ధి చేసుకోవాలా అని అదోసారి నేను తిరిగి చూపించి కొంతసేపటికి వాక్యాన్ని ముగిస్తాను సామెతల గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపించకుముందు మనం ధ్యానించిందే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం దేన్ని అమ్మాలా దేన్ని కొనుక్కోవాలా అన్న విషయాన్ని మీకు చూపించిన నూనెని ఎట్లా కొనుక్కోవాలా అన్న విషయాన్ని వ్యాఖ్యలు చేసుకుంటున్నాను వాక్యం ఇరవై వచనంలో సత్యం అమ్మి వేయద్దు దాన్ని కొని ఉంచుకొనుము కాబట్టి మనము దీని కొరకు ప్రయాసపడాలన్నట్టు సత్యాన్ని అన్వేషిస్తూ సమయాన్ని మనం దాని మీద వ్యయపరచాల బైబుల్ సత్యాన్ని బైబుల్లో ఉన్న వాక్యాలలో నీ గ్రహించడం కొరకు మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలా ఈ లోకంలో ఇందాక నేను చూపించినట్టు దేని మీద టైం పెడితే అదే పొందుకుంటావు కాదే సత్యం మీద టైం పెడితే ఖచ్చితంగా నేను బయలుపరుస్తావు ఎన్ని గంటలు దాని నువ్వు ఖర్చు పెడితే అంతగా పొందుకుంటావు అప్పుడు నీ నువ్వు ఫుల్ అంచెల వరకు నిడుతా దాని తర్వాత ఇంకేం కొనుక్కోమంటున్నాడు జ్ఞానంను కొనుక్కోమంటున్నాడు ఇరవై మూడవ వచనంలో సత్యంను కొనుక్కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకోనుము ఈ నాలుగు నువ్వు కొనుక్కోవాలా నీ లైఫ్లో నువ్వు బుద్ధి గల కన్యకలాగా తయారు కావాలంటే ఈ నాలుగిటిని కొనుక్కోవాలా ఒక్కొక్క దాని గురించి నువ్వు ప్రయాసపడాల మీ వ్యక్తిగత జీవితంలో దాని మీరు ప్రయాసపడండి ఎట్లా నేను సత్యంని కొనుక్కోవాలా బుద్ధి లేని ఎందుకు దాన్ని అమ్మి వేసుకున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పలేదా నువ్వు వెలగాల మనుషుల కొరకని మంచం కింద ఓడి పెట్టాడు దీపం తెలుసుకోలేదా దాన్ని దీప స్తంభం మీద పెట్టాలని చెప్పలేదా వాళ్ళకి అయినా ఎందుకు వాళ్ళు వెలగలేదు ఈ లోకంలో ఎందుకు వెలగలేదంటే శరీర మేమోలు తీర్చుకున్నారు కొంత కాలం శరీర కోరికలు తీర్చుకున్నారు కొంతకాలం అందుకు సేవ పనికి చేయలేకపోయినారు స్టార్టింగ్లో చేసేది తర్వాత చేయలేదు అంతె ఆయన వచ్చేటండి కదా ఎవడు పనుల నిమగ్నం పెట్టాడో వాడిని మెచ్చుకుంటాడు మంచి పని వాడని కాబట్టి సత్యంను కొనుక్కోవడానికి ప్రయాసపడాలా మనము జ్ఞానంను కొనుక్కోవడానికి ప్రయాసపడాలా ఉపదేశంను కొనుక్కోవడానికి ప్రయాసపడాలా వివేకమును కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోవడం చెప్పిండు మనం ఏం తెలుసా అన్నీ ఆటోమేటిక్గా ఉచితంగా వస్తాయి అనుకుంటాం ఏది రక్షణ కూడా ఉచితంగా లేదు కదా రక్షణ అయిన కొన్ని ఈ లోకంలో ఏది ఉచితం లేదు ఇండియన్స్కి అంత ఉచితం కావాలా ఎవడనిచ్చిచ్చిపోతే బాగుంటుంది కానీ ఆ తప్పు తలంపు కష్టపడి సంపాదించుకోవాలా అన్న తలంపు లేదు దాన్ని కొనుక్కోవాలా టైం పెట్టాలా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే ట్యూషన్ పోయి ట్యూషన్ కట్టాలా ఫీజులు కట్టి చదువుకోవాలా ఎందుకంటే అప్పుడే విలువ తెలుస్తుంది ఎంత కష్టపడి డబ్బులు కడుతున్నాం కదా అని అప్పుడు జాగ్రత్తగా పరీ పరీక్షలకు సిద్ధపడతారు పరీక్షలు పాస్ అవుతుంటారు ఎవడప్పుడు ఆచరిస్తుంటారు ప్రకృతి సహజం కూడా అదే ఆత్మీయ స్థితిలో కూడా అంతే ఆత్మీయ స్థితిలో కూడా నువ్వు పరీక్షలో పాస్ కాకపోతే నీకు ప్రమోషన్ వస్తుంది నీకు ప్రమోషన్ రాదు నెక్స్ట్ క్లాస్కి అంటే ఆత్మీయ స్థితిలో నువ్వు ఇంకొక లెవెల్కి ఎదగాలంటే ఈ ఇప్పుడున్న స్థితిలో పాస్ కావాల ఆ పరీక్షల్లో విఫలం చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు వాటి కొరకు మనం ప్రయాసపడాలా వాటి కొరకు మనం అన్ని అమ్మేసుకోవాలా ఏం అమ్మేసుకుంటారో మీ ఇష్టం ఏదో ఒకటి అమ్మేసుకోవాల నేను చెప్తున్నాను ఏమేమి అమ్మేసుకుంటాం మన జీవితంలో ముఖ్యంగా నేను నా లైఫ్ లో నేను ఏమేమి అమ్మేసుకున్నాను చెప్పాలో నాశపడుతున్నా నా గొప్పతనం చెప్పడం కొరకు కాదు కానీ కనీసం ఒక ఐడియా వస్తుంది మీకు ఇవన్నీ నేను చేయగలిగినాను కాబట్టి దేవుడు ఆత్మీయ స్థితిలో ఒక లెవెల్లో నన్ను పెట్టిండు గొప్ప గొప్ప దైవజనులకు బయలుపరచనివి నాకు బయలుపరచండు ఎందుకు నేను గొప్పనని కాదు ఆయన నేను ఏదో స్పెషల్ అని కానే కాదు నేను కొన్ని అమ్మేసుకున్న నా లైఫ్లో నా శరీర కోరికలను అన్నిటినీ నేను నా పర్సనల్ టైం మొత్తం అమ్మేసుకున్న నేను నిద్ర కూడా నేను సరిగా పోను ఈరోజు కూడా మొన్న ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్లో అసలు నాకు హై ఫీవర్ ఉంది ఆ రోజు నైట్ అంతా ఫీవర్ ఉంది అట్లనే అట్లానే ఉన్న నేను మోకాళ్ళ మీద ఫీవర్ ఉంది నాకు బాగా హై ఫీవర్ ఉంది ఇట్లా ఒక శరీరం కొట్టుకుంటున్నది తెల్లవారి బయటికి వస్తే ఆ చలికి భరించలేకపోతుంది శరీరం అసలు నాకు కళ్ళు కనిపిస్తలే నడిపిస్తుంటే అంత భయంకరంగానే నా పరిస్థితి ఆరోజు నాకు తెలుసు నేను పర్సనల్ నా పర్సనల్ టైం నిద్ర హారాలు మాని అంటాం ఎస్టో చేసిండి కదా అట్లా రాత్రి అంతా వీళ్ళు నిద్రపోతున్నారు ఆయన రాత్రి అంతా ప్రేర్ తెల్లవారంతా ఆయన సేవా పరిచయం చేసి తెలుసు నేను రాత్ర ప్రేయర్ చేయకపోతే నాలో నూనె నిండదు నేను సాక్రిఫైస్ చేసుకోకపోతే నూనె కొనుక్కోలేను నా పర్సనల్ టైం నేను సాక్రిఫైస్ చేసుకోకపోతే నా దగ్గర నూనె ఉండదు అని తెలుసుకున్నాడు ఆయన నా శరీర వ్యామోహాలని నేను అమ్మేసుకోకపోతే నాకు నూనె రాదు నా కోరికలన్నిటినీ నేను చంపేసుకున్నాను ఆడంబరమైన జీవితం జీవించేవాడిని అన్ని యోగ్యతలు నేను వాటన్నిటినీ విడిచిపెట్టేసిన సమస్తం ఉన్నాయి కానీ ఏది అనుభవించలేదు నేను అన్ని త్యాగం చేసిన నేను లక్ష లక్షల కోట్ల కోట్ల డబ్బులు నేను నా దగ్గర అవన్నీ నేను సాక్రిఫైస్ చేసిన మీకు వాళ్ళకి నేను ఎంతో మందికి చదువులలో నేను డబ్బులు ఇచ్చేసిన పిల్లలకి స్కూల్ ఫీజులు కాలేజీల ఫీజులకి తినేనికి తిండి లేదంటే పిల్లలకి స్టూడెంట్స్కి డబ్బులు ఇచ్చేసేవాడిని నేను కొంతమంది మోసగాళ్ళు కూడా ఉండేవాళ్ళు కానీ సిన్సియర్గా పిల్లలు ఊళ్ళలో నుంచి పిల్లలు వాళ్ళకి కిరాణికి తడ్డు డబ్బులు ఒప్పపోతే సార్ డబ్బులు లేవు సార్ అంటే కిరాణికి ఇచ్చటండి బియ్యం లేవు సార్ అంటే బియ్యంలకు డబ్బులు ఇచ్చటండి నా పర్సనల్ మనీ అంతా నేను సాక్రిఫైస్ చేసినట్లా అదే కాకుండా నా కెరియర్ కూడా నేను సాక్రిఫైస్ చేసిన ప్రముఖరికి ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ ఉండిపోయినాను నా కిందోళ్ళందరూ నా మీద బాసులు అయిపోయినారు నేను బాస్ పొజిషన్సే సాక్రిఫైస్ చేసిన ప్రతిరోజు ఒక అవమానం అనుభవించినట్లే ఉంది నా లైఫ్ ముప్పై సంవత్సరాల నుంచి అంత త్రుణీకరణ జీవితమే ఎక్కడమైనా రిజెక్షనే ఎక్కడైనా రిజెక్షనే అన్ని దిగమింగుకొని అవమానాలు ఈ నూనె కొరకు ప్రయాసపడుతున్న నేను అన్ని తృణీకరించుకుంటున్నా నూనె సంపాదించుకుంటున్నా ఎన్ని భయంకరమైన శోధనలో నేను ఎదుర్కొన్నా నా లైఫ్లో కానీ ప్రతి దశలో ప్రభు నమ్మదగిన ఎక్కడ కూడా పడిపోనియకుండా కాపాడంండు డబ్బులు ఇచ్చేవాళ్ళు లంచంలు ఇచ్చేవాళ్ళు నాకు లంచంలు తీసుకోకుండా పని చేసి పెట్టిన మనుషులకి కట్టలు కట్టలు తీసుకొచ్చి ఇచ్చినారు పక్కకు పెట్టేసి తీసుకపోండి మీ డబ్బు మీకు వద్ద పని చేసి పెడతా డబ్బులేమోస్తుంది నాకు ఈరోజు వాళ్ళే నా గురించి చెప్తా ఉంటారు ఓ ఆ సారా ఆ సార్ పేరు పెట్టొద్దు మీరు దగ్గర ఎంత నూనె ఉందో వాళ్ళే చెప్తా ఉంటారు అన్యులు నీ పెదములు కాదు అనిల పెదములే నిన్ను పొగుడును అని ఇర్మియాబు గ్రంథంలో మనం చూస్తాం వాక్యం అనిల పెదవులు ఎప్పుడో పొగుడుతారు నువ్వు వానికి వెలిగిస్తేనే కదా కాబట్టి దినము నీ జీవితంలో నీ ఏది లాగేస్తుందో అది చావును కాక ఏ స్వీకరిస్తున్నామమ్నా నీ శరీర వ్యామోహంలో నీ నూనెని లాగేస్తే అవన్నీ చచ్చను కాక ఏసుమమ్నా నీకు ఇంకేమైనా లోకాషాలు ఉంటే అవి నీ నూనెని లాగేస్తున్నా అయితే అవన్నీ చనిపోనుగా కిస్కరిస్తున్నా మమ్మల్ని దినం మీరు తీర్మానించుకోలే మీ ప్రయాసం దాని కొరికే ఏంది అది ఎట్లా సత్యాన్ని జ్ఞానాన్ని వివేకాన్ని ఏ రీతిగా వాటి నేను ప్రయాస ఈ రోజు నుంచి మీ ప్రయత్నాలు దాని కొరికే ఏ రీతిగా సత్యాన్ని జ్ఞానాన్ని ఉపదేశంను వివేకమును నేను కొనుక్కోవాలా కాబట్టి దేని కొరకు నువ్వు ప్రయాసపడాలా ఈ నూనెని ఎట్లా సంపాదించుకోవాలా అవైతే నేను కాబట్టి ఏసువే సత్యం సత్యాన్ని కొనుక్కోవడానికి ప్రయాసపడండి ఏసున గురించిన సత్యం తెలుసుకోవడానికి ప్రయాసపడండి ఆయన సమస్త సృష్టికి కారణవృతుడు అని మనం కొలసి రాష్ట్రపతి గల అయన అదృశ్య దేవుని స్వరూపం కళ్ళకి కనిపించిన దేవుడు కనిపించిలాగన వచ్చినవాడు ఆయన శిష్యులని అపోసలుగా మార్చిండు ఆశ్చర్యం కదా అంటే ఒక లెవెల్ నుంచి ఆత్మీయ స్థితిలో ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిండు నీ పరిస్థితి కూడా అంతే యేసుప్రభుని సంపూర్ణంగాను వెంబడిస్తే నిన్ను తృణీకరించుకొని నీ సెలవు నెత్తుకొని మోయిసుకుంటూ పోవాల ఆయనని చూస్తూ ఆయన ఎదుట చూస్తు ఎట్లా వాళ్ళు వెంబడించారు చెప్పండి పన్నెండు మంది ఆయన వాళ్ళు బుద్ధి కాబట్టి ఒక్కటి తప్పిపోయిన తర్వాత కానీ పదకొండు మంది బుద్ధి ఆయన వెంబడించారు బుద్ధి గలవారు ఎప్పుడు ఏసుప్రభుని వెంబడిస్తారు ఎందుకంటే ఆయననే సత్యం కాబట్టి ఏసుప్రభకు సంబంధించిన ఏ విషయాలనే బహు జాగ్రత్తగా పరిశీలిస్తారు ఆయన నామాని అవమాన పాల్ కానియరు నామాని నామాన్ని ఉన్నత స్థితికి హెచ్చింపజేస్తారు వారి సేవలో వారి వాక్య పరిచయలో ఏశ్వరం ఎంత గొప్ప దేవుడని పరిచయం చేస్తారు ఈ లోకానికి కాంప్రమైజ్ కామ్ ఆ నామం కొరకు మనుషులు వారి జీవితాన్ని త్యాగం చేసేసుకున్నారు ఆ రీతిగా వారి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారు ఎందు భయము మనకి బహుగా అవసరం ఏసు ప్రో అంటే భయము భక్తి మనకు ఉండాల ఆ నామం తలిస్తేనే గజగజ వణుకుతే ఇది అయ్యాలని ఉంది కదా వాక్యం సైతాను కూడా గజగజ వణుకుతాడు ఆ నామం అంత పవర్ఫుల్ నామం నేను నీకు ఇస్తే నువ్వు దాన్ని కాబట్టి నీ సేవా పరిచయంలో నువ్వు బహుజాగ్రత్తగా పరిశుద్ధమైన జీవితము వ్యామోహము కామవాంఛలు ఇవన్నిటినీ ఆశించుకోవాలా వాటన్నిటినీ చిత్రవాద చేసుకోవాలని పరిశుద్ధమైన జీవితం నీకు అవసరం ముఖ్యంగా ధన వ్యామోహం మన గుంపులో లేదు నాకు తెలుసు కానీ త్వరగా రాబోతుంది అది దాన్ని ఎందుకంటే సైతానుడు కూడా చూస్తాడు నేను ఎట్లా పడగొట్టాలని దీనికి పడాడు దీనికి పడాడు దానికి పడాడు దేనికి పడతాడు ఇంకేదో దానికి ఏది పడుతున్నావు అని తెలుసు నువ్వు గ్రహించాలా ఓహో ఈ రూట్లో నువ్వు ఇప్పుడు ఎట్లా ఒక కోటి రూపాయలు చేతి కొన్ని సూట్ నువ్వు అప్పుడే అనుకోవాలా వీడు ఇన్ని కోట్లు ఇన్ని కోటి రూపాయలు సూట్ కేసులు తీసుకొచ్చిందంటే ఇది కష్టపడి సంపాదించుకున్న డబ్బా లేక అపవిత్రమైన డబ్బా నువ్వు దాన్ని చూడగానే దాని మీద రక్తం కనిపిస్తుంది నిరపరాధుల రక్తం అది ఈరోజు సేవా జీవితంలో అదే జరుగుతుంది సరే అనుల హుండీలలో కోట్లు కోట్లు పడుతున్నాయంటే వాళ్ళ లంచాలు తీసుకొని అప్పులు ఆ లంచాలలో కొంత భాగం తీసుకొచ్చి అట్లా పడేస్తాడు మనం అట్లా కాదు కదా నిరపరాధుల రక్తంతో కొన్న డబ్బును తీసుకొచ్చి సేవలో ఖర్చు పెడతా అంటే దాన్ని పట్టుకుంటే రోగాలు వస్తాయి ఎందుకంటే ఎలీషాకి అది అర్థమైంది తక్కిన వాళ్ళకి అర్థం కాలేదు ఈరోజు ఎలీషా తెలుసు ఆ డబ్బు పట్టుకుంటే నాకు వస్తుంది లెపరసి అని గెహేజీకి వచ్చిందా లేదా గెహేజీ పట్టుకున్నాడు ఆ డబ్బే లెపరసి ఉష్టిరోగం తగిలింది ఆయనకి కాబట్టి మనము అనిల దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు నేను అందుకే అనేక పర్యాలు చెప్తా ఉంటాను పనివాడు జీతానికి పాత్రుడు అని ఇల్లు ఉంది అయినా కానీ ఏ కానుక నేను వాడుకోను ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు తెలుసాం డబ్బులు నిరపరాధిని అమ్మి కొనుక్కున్న డబ్బుని హుండీలో వేయకూడదు అంటారు కదా వాళ్ళు ప్రధాన యాజకుడు నిష్పర్య తీత పాడేసిపోతాడు ఆ డబ్బుని నేను ముట్టానంటాడు మనం కూడా ఆలోచించాలి బహుజాగ్రత్తగా సేవ జీవితంలో వాటిని మనం ఇదే కదా జ్ఞానం అంటే జ్ఞానంని కొనుక్కోవడం అంటే ఇదే కదా వీటన్నిటిని తర్వాత దీర్ఘంగా చూపిస్తే మీకు ఈ నాలుగు సత్యము జ్ఞానము వివేకము ఉపదేశం వీటిని ఎట్లా పొందుకోవాలి ఎట్లా వచ్చి నువ్వు ప్రభు విడిచిపెడితే నీకు ఇది ఇస్తా తీస్తా అంటే అప్పుడే నీకు తెలుస్తుంది నీకు వివేకం ఉందా లేదా అని ఏ రూపకంగా వాడు రావచ్చు కొద్దిసేపు ప్రార్థనలో కూర్చుందాం ప్రభావ ఈ నూనె పొందుకోవాల ప్రతిరోజు నా యొక్క గిన్నె నిండి దొరలాల సహాయపడు ప్రభ ఎట్లా నేను పొందుకోవాలా ఈ జ్ఞానము సత్యము వివేకము ఉపదేశము అన్న నూనెని ఎట్లా నేను సంపాదించుకోవాలా వీటన్నిటిని నేను ఎట్లా పాటించాలి ఎట్లా దీన్ని నేను జమ చేసుకోవాలా ప్రవ్వ మీరు అక్కడ పర్యంతరం ఆ రోజు వరకు నా గిన్నె నిండి ఉండాల ప్రవ్వ ఎట్టి నేను ఈ నూనెని పడేసుకోవద్దు శరీర వ్యామోహాల కోరు కొంచెం సేపు అని కూడా నేను సమాధాన పడద్దు ప్రభ కొంచెం సేపు ఈ లోకం చూసొస్తా అని లేయా లాగా నేను పోవడానికి వీల్లేదు ప్రభ ఇటీ పరిస్థితిలో వీటిని సమస్తాన్ని పెంటకుప్పలాగా నా నూనెని నేను కాపాడుకోవాల ప్రభ సైతాన్ని దుష్టత్వం దురాత్మలన్నీ ఎదురు చూస్తేనే ఎప్పుడు విని లాగేస్తామని నేను నా నూనెను వాళ్ళకి ఇవ్వను ప్రభ నాకు వివేకం అనుగ్రహించినయన ప్రతి ఆత్మను వివచించాల ఎక్కడి నుంచి వస్తుంది నా నూనిని లాగేడానికి జాగ్రత్తగా నా నూనె నేను కాపాడుకోగిన సహాయపడనైనా ఉపదేశాన్ని మర్చిపోకుండా నీ తల్లిదండ్రులు ఉపదేశాన్ని మర్చిపోవద్దు అనుంది వాక్యం ఈ ఉపదేశాన్ని నేను మర్చిపోకుండా వివేకాన్ని నేను పోగొట్టుకోకుండా జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా మీ కొరకు మీ దగ్గరకు వచ్చి నేను వాటి కొరకు వెతుకులాగని సహాయపడిన నా జీవితాంతము ఇూని నేను సమృద్ధిగా సమకూర్చుకోగనని నాకు సహాయపడి ప్రవ్వా నన్ను ఎందుకు నిమిత్తమే ఈ లోకంలోకి పంపించినవో అది నా చూపించు ఆ పిలుపుని నేను విఫలం చేయని నేను నిన్ను ఫెయిల్ చేయను ప్రవ్వ నాకు అది బయల్పరచు ప్రవ్వ నేను అది పడను ప్రభ ఈ లోకంతో నీ యొక్క కనికరం నా మీద చూపించమని ప్రార్థిస్తున్నాను ఈ సాయంత్రం సమయం నా యథార్థమైన జీవితం నాకు అనుగ్రహించి ప్రభు పరిశుద్ధమైన జీవితం నాకు ప్రతి శరీర వ్యామోహములు చనిపోనుగాక శరీర క్రియములు అన్ని చనిపోవునుగాక అవి అవన్నీ చనిపోనుగాక ఆత్మ ఫలాలు నాలో అభివృద్ధి ప్రతి చెట్టు ఫలం చేత గుర్తించబడను నా జీవితము అంతే కాబట్టి నేను ఫలించేలానే సహాయపడ ప్రవ ప్రతి విషయంలో ఫలించాల మనుషులు తెలుసుకోవాలి ఈ వ్యక్తి దగ్గర దేవుని వాక్కు ఉంది దేవుని వెలుగు ఉంది దేవుని అగ్ని ఉందని ఈ అగ్నికి ప్రతి శరీర వ్యామోహాలు కాలిపోతే ప్రతి శోధనలు కాలిపోతే సైతాను శోధించలేడు అగ్ని ఉంటే దగ్గర వాడి తెలుసు ఈ అగ్ని వాడిని కాలుస్తుందని అందుకే వాడి దగ్గర రాలేడు భరించలేడు ఈ దేవుడు నీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం పరిశుధన వాళ్ళు తండ్రి మీకు వదనాలి నైనా ప్రభా మాలో ఆవిరి కాకుండా సహాయపడండి తండ్రి దీన్ని మా గిన్నె నిండి దొరలాగా సహాయపడండి నైనా సత్యములు కొనలాగా సహాయపడండి ప్రభా నా సమయం పెట్టి నా కరియర్స్ మా భవిష్యత్తులన్నిటినీ ఓ ప్రభా వాటన్నిటిని పెట్టి సత్యాన్ని మేము కొనడానికి ప్రయాసపడుతున్నాం నేను మీ జ్ఞానాన్ని మేము కొనడానికి మేము ప్రయాసపడుతున్నాం మా టైం అంతా సినిమాలు షికార్లు అన్ని త్యాగం చేసేసి ఆ నూనె కొనుక్కోవడానికి ప్రయాసపడుతున్నాం నేను ఈ లోకంలోని ప్రతి కోరికలను చంపుకొని ప్రభా అన్నింటినీ త్యాగం చేసుకొని ప్రభా ఈ నూనెని సంపాదన ప్రయాసపడుతున్నాం నేను సహాయపడమని ప్రార్థిస్తున్నాం వివేకం మాకు నేను దాన్ని కొనుక్కోవడం కొనుక్కొనే ప్రయాసపడుతున్నాం నా దగ్గర ఉన్న అన్ని అమేసి దాన్ని కొనుక్కోడానికి ప్రయాసపడుతున్నాను ఉపదేశాన్ని నేను తృణీకరించకుండా దాన్ని సంపూర్ణంగా పొందుకోనిలాగా ప్రయాసపడుతున్నాను ప్రభు మామూలు అందరినీ సహాయపడని తండ్రి మాలో నిండుగా నూనె నింపమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం ఈ నూనె నిండుగా ఉంటే ప్రభావ ప్రతి క్యాన్సర్స్ కాలిపోనుగాక ప్రతి హెచ్ఐవి వైరస్లు కాలిపోనుగాక ప్రతి డయాబెటిక్ స్పిరిట్స్ కాలిపోను ప్రతి హార్ట్ ట్రబుల్ డ్రిండ్స్ కాలిపోను ప్రతి ట్యూబర్ ప్రతి టైఫాయిడ్ డిసీజెస్ ప్రతి డిసార్డర్స్ ప్రతి డెఫిషియన్సీస్ అవన్నీ కాలిపోనుగా క్రీస్తు పరిశుద్ధ నామములు అటువంటి అగ్ని అటువంటి ఆయిల్ మాకు అనుగ్రహించింద ఆయిల్ లేకుండా అగ్ని ఉండదు కాబట్టి మాకు ఆయిల్ కావాలా ముఖ్యంగా అటువంటి పరిశుద్ధమైన జీవితము సంపూర్ణమైన జీవితము త్యాగంతో ఉండే జీవితం ప్రభా దాన్ని సహించలాగానే సహాయపడమని ప్రార్థిస్తుంది మా యొక్క మీ కాళని మోయాల మీ భారంను మోయాలి మా పనులన్నింటినీ మేము యథార్థంగా చేయాలి అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించాడు ప్రతి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో మేము వీటన్నిటిని మేము విప్తున్నాం వారి జీవితంలో నిన్ను నేను సమృద్ధిగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏలో సంపూర్ణంగా నింపమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం ఎవరైతే మలి చిల్లులు పడుక్కొని వాటన్నింటి పోగొట్టుకున్నారో వారి అపవిత్రమైన జీవితం నుంచి వారికి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం వారిని పరిశుద్ధి పరచండి తండ్రి శుద్ధీకరించండి తిరిగి వారు మీ సహాయపడండి నాయన గొప్ప దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలను చెల్లించుకుంటున్నాం ప్రతి డీమన్ స్పిరిట్స్ ని గర్దిస్తున్నాం ఎస్ కృష్ణ విడిచిపెట్టి వెళ్ళిపో ప్రతి ఒక్కరి జీవితాలను ప్రతి డీమన్ స్పిరిట్స్ ప్రతి అనారోగ్యం ఈవెంట్ వెనకలను దురాత్మాలని ఏసు కృష్ణ నాకు గర్తిస్తున్నాడు విడిచిపెట్టి వెళ్ళిపో ఏస్తున్నా నాకు ఆగేపిస్తాను మీకు అందరికీ ప్రభావా అందరినీ స్వస్థ పరిశ్రాంతికి మీకు వందరాలు అన్ని పొందినమన్నారు మేము పొందిన్నాం థ్యాంక్ యూ నా వందరాలి తండ్రి ఇక మీదట మీ కొరకు మేము వెలగాల మాకు నూనె అవసరం అటువంటి జీవితం మాకందరూ కరికరించి మీ మైమార్దం నిలబెట్టుకోమని రాత్రి మాకు మంచిగా తెచ్చేసి వెయిట్లేసి మీరు స్థితించినాలని సహాయపడమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నా తండ్రి మన ప్రవైన ఏసుక్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడ ఎండుగాక ఆమెన్